శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాలయమింభవత్పాడంకరకంకర ఓం వాం మే మనసి ప్రతిష్టిత మన మే వాచి ప్రతిష్టం ఆవిరావీర్మ ఏధీ వేదశ మా ఆస్థుతే మా ప్రభాన అహోరాత్రాన్ని సంగీతం సత్యం వదిష్యామి శాంతిశాంతి ఓం ఆత్మా ఇదేక ఏవాగ్ర ఆసీ నీ సైక నరి ఆసీది ఉచ్యనీక తృష్టి పూర్వము అద్వితీయ మే సృష్టి నామరూపాత్మకమైన జగత్తంతా సృష్టింపబడిన తరువాత కూడా అద్వితీయమే అప్పుడు అద్వితీయమే ఇప్పుడు అద్వితీయమంటే ఇంక తేడా ఏ ఉందండి అదే ఆత్మ సృష్టి రూపంగా ప్రకటన అన్నప్పుడు కూడా అద్వితీయమే అదే ఆత్మ సృష్టికి పూర్వముందు ఒక్కటే ఉన్నది అన్నప్పుడు అద్వితీయమే అరే అదేలా జరుగుతుంది తేడా ఉండాలి కదా మూల తేడా ఎవడా అస్తి విశేష రాముత్పత్తే అవ్యాకృతనామేదం ఆత్మభూతం ఆత్మైబ్ద ప్రయోచరం జగత్ ఇదృతనామేద అనేక శబ్ద ప్రత్యయగోచరం ఆత్మ ఏక ప్రత్యయ గోచరం చేతి ప్రత్యేష అదే తేడా జగత్ వాక్యం జగత్తుతో మొదలుపెట్టండి జగత్ ఈ జగత్తు ఇదానీ తర్వాత వస్తుంది ఉత్పత్తే ముందు జగత్ ఉత్పత్తేస్తాక్ జగత్తు సృష్టికి పూర్వము ఎలా ఉంది ఆత్మభూతం ఆత్మయే అయి ఉన్నది ఆత్మయే అయి ఉన్నది అయితే మరి జగత్ అంటే నామరూపాత్మకము కదా అంటే అవ్యాకృత నామరూప భేదం నామరూపములనే భేదము భేదము అంటే డిఫరెన్షియేషన్ విడివిడివిడివిడిగా అయిపోతా ఆ భేదము ఇంకా ప్రకటము కాలేదు వ్యాకరణము అనే మాట ఉన్నది వ్యాకృత అంటే వ్యాకరణము చేయబడినా అవ్యాకృత అంటే వ్యాకరణము చేయబడని వ్యాకరణము అనే మాట ఏ అర్థంలో వ్యాకరణలు వాడతారో వేదాంతలు కూడా అదే అర్థంలో వాడతారు ఇప్పుడు రామశబ్దం ఉందనుకున్నారు అకారాంత పూర్ణంలో రామ శబ్ద రామ రామ అనేది వస్తువు ఒక్కటే ఓకే మీరు కర్తన్నా అదే ఏకవచనం అన్నా అదే భూవచనం అన్నా అదే ద్వివచనం అన్నా అదే కర్మన్నా అదే మళ్ళీ వచన కరణమన్నా అదే రాముని చేత అన్నంత మాత్రాన ఆ వచనం ఆ వస్తువు అదే ఉంటుంది ఒకే రామ అనే వస్తువు ఇన్ని ఈ కార్యక్రములన్నీ దాన్ని ఎక్కిన పడేస్తే అలాగే విడిపోయి ఏడు మూడు ఇరవై ఒక్కటైనది ఓకే రాముడు వలె ఉన్నాడు అని మళ్ళీ రామాయతే అని మళ్ళీ అదే రామా అనే దాని నుంచి రమా లింగం మారిస్తే రమాణ వస్తుంది రమాకర్ల రామా కూడా అవ్వచ్చు మళ్ళీ అంటే ఒక్క వర్డ్ రం రమ్ అనే ఒక్క వర్డ్ తీసుకుని అది వర్డ్ కదు ధాతువు ఒక స్టెమ్ తీసుకుంటే దాని నుంచి వ్యాకరణం వాళ్ళు చేసే కనకారణం ఏంటంటే కొన్ని వందల వందల వందల శబ్ద రూపాలను తయారు చేస్తారు వాళ్ళు వస్తువు అదే పని కూడా అదే వాడి ముందు ప్రారంభంలో మట్టి ముద్ద ఉంటుంది మట్టి మొత్తలా ఉంటుంది ఓ దాన్ని తీసుకుని మొత్తం వాకిలంతా కూడా ఆ సమంత వి కుండలు బాణలు ఇత్యాదులన్నీ పరిచి అదే మట్టి ముందరే తల్లా విస్తరించి పెడతాడు ఇక్కడ జరుగుతున్నదేమో దీన్ని పట్టుకోరు మన వాళ్ళు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోరు విద్యార్థులు విద్యార్థులు ఎవరిని చెప్పేవాడిని పట్టుకుంటుంది సో చెప్పేవాళ్ళు కనుక దాన్ని కొంత కలగా పలకం చేసి చెప్తాడు దాన్ని సెటిల్మెంట్గా చెప్పడం ఫర్ వేరియస్ రీజన్స్ పరిష్కృతంగా చెప్పడం అన్ని పదములు ఉంటాయి అవ్యాగృత వ్యాగృత రామరూప వ్యాకరణము అన్నీ ఉంటాయి పదములు అన్నీ ఉంటాయి కానీ పరిష్కృతమైన ఒక విషం వచ్చి ఇట్లా చెప్పరు కొంచెం కన్ఫ్యూజ్ చేసి పెడతారు విని విద్యార్థులు కూడా అలాగే ఉంటారు వాళ్ళు ప్రశ్న వేసి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది కదా అలాగా ఇటు కాకుండా అడుగు కాకుండా గోడ మీద పిల్లి వాటంగా పఠం చెప్తుంటే తలకాయలు ఊపేసి వేర్చపోతాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే మట్టి పరిణామాన్ని చెందుతోందా ఈ కుండలు బాధలు మొదలైన రూపంగా పరిణమిస్తుందా ఏం పరిణమించట్లేదు పరిణామ పాలు పరిణమిస్తే పెరుగు అవుతుంది పాలు వేరు పెరుగు వేరు అలా అవుతుందా మట్టికి అవటం లేదు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా పాలు వేరు పెరుగు వేరు అలా అవతల లేదు పాల మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి పెరుగుని సృష్టిస్తాయి ఇదే సెన్స్ దేర్ ఇదే సెన్స్ దేర్ డిఫరెంట్ కాయ వేరు పండు వేరు కాయ పుల్లగా ఉంటుంది పండు తీయగా ఉంటుంది పచ్చని ఆకు వేరు ఎండిపోయిన ఆకు వేరు పచ్చని ఆకులో క్లోరోఫిల్ ఉంటుంది ఎండిపోయిన ఆకులో క్లోరోఫిల్ ఉండదు అదంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మ్ అనే మాట మానవటం టచ్ మనం వచ్చేసింది చూడండి ఇంగ్లీష్లో దట్ ఈస్ కాల్ పరిణామ పరిణామం దాని పరిణామం ఉంటారు మట్టితో కుండా బాగా చేశారు ఏం పరిణమించింది ఏమీ పరిణమించలేదు మట్టి మట్టిగానే ఉండిపోయి ఏమీ పరిణమించలేదు మనైతే ఆ మట్టికి ఈ మట్టికి తేడా ఉందంటావా లేదంటావా అదే మట్టి ఇప్పుడు అదే మట్టి ఇప్పుడైతే అస్థి విశేష అస్థి విశేష ఏమిటి విశేషము ఆ మట్టికి లాంగ్వేజ్ అని పెట్టలేదు లాంగ్వేజ్ ఇస్ ది నైఫ్ ఇట్ లుచ్ యు కట్ ద రియాలిటీ ఇన్ టు పీసెస్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ నాట్ పరిణామి the original one, even it it is baked, suppose it is suppose No, we are not talking కింగ్ ఆఫ్ బేకింగ్ ఎగ్జాంపుల్ ఇంతే ఓకే వేర్ నాట్ టాకింగ్ ఆఫ్ బేకింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఓకే సో బేకింగ్ అయితే పరిణామం అయిందని చెప్పాల్సి ఉంటుంది అది అది దృష్టాంతం కాదు వృత్తికే తేమో స్వచ్ఛంగా ఉంటున్నాం కదా సో లాంగ్వేజ్ అనేటువంటి కత్తిని ఆ మట్టికి పెట్టపెట్టాం Does that same language have broken down each other Just estos nicht. 可 negotiate. Know harmless Tagge dass hier nicht vor dem Propheten wenn die Heiligejàsth общем aus December b deprived of that Punkt haben Ihr hace kein Licht급 pots Also in V moralischen hearts They all have such tweaks with следetar sobalť appre vite That is a twenty- trip By applying transferred to Sahaja This video is valid Isabelle ఇక్కడ మట్టి మట్టిగానే ఉంటుంది విశేషం ఏమిటంటే అంతకుముందు నామరూప వ్యాకరణము లేదు ఇప్పుడు నామరూప వ్యాకరణము వచ్చినది ఓకే పద్ధతిని కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఏమిటంటే శంకర్లు ఏమంటున్నారు చాలా క్లియర్గా ఇంకా ఆయనైతే ఏమీ సందేహానికి తాము లేని విధంగా రాసేశారు ఆయన ఏమన్నారంటే ఆ మట్టి అదృష్టాంతలో తీసుకోండి అంతకుముందు ఒకే శబ్దం పేరు మట్టి ఆ శబ్దమునకు ప్రత్యయం ఉంటుంది ఇప్పుడు కూడా శబ్దము ప్రత్యయము కలిసి ఉంటాయి వాగర్థాలు సంపృప్తవు పార్వతీ పరమేశ్వర వన్నట్టుగా వాక్కు అర్థము శబ్దము ప్రత్యయం వాక్కు అర్థమున శబ్దము ప్రత్యయము ఒకటే కలిసి ఉంటాయి కాబట్టి ఈ మట్టి దృష్టాంతంలో అంతకుముందు ఏముంది ఒకే శబ్దము మట్టి ఒక్కటివే గలదు ఓకే ఒకే శబ్దం ఆ శబ్దం ఒకటి మట్టి దానికి సంబంధించిన ప్రత్యయం శబ్దం నోట్ నుంచి వస్తుంది ప్రత్యయం బుద్ధి ఎందు ఉంటుంది నా బుద్ధి ఎందు ఉంటుంది నేను పలికితే మీరు వింటారు మీ బుద్ధి ఎందుకు కూడా ఉంటుంది కాబట్టి శబ్దము ప్రత్యయము ఎన్ని శబ్దములు ప్రత్యయములు ఒక్కటే ఒక్కటే ఒకటే జంట అది జంటగానే ఉంటాయి ఒకటే శబ్ద ప్రత్యయము శబ్ద ప్రత్యయ సముదాయము ఒక్కటే ఎప్పుడు ఇవన్నీ తయారు కాకముందు ఒకటే శబ్దము ప్రత్యయము మట్టి ఇవన్నీ తయారయ్యాక అనేక శబ్ద ప్రత్యయములు కుండా బాణ ఇత్యాది ఇంతే శబ్ద ప్రత్యయము అనే వ్యవస్థలో మార్పు వచ్చింది తప్ప వస్తువులో మార్పు రాలేదు బాగుంది గురువు ఆయన ఇప్పుడు అవ్య జగత్ హవ్యాకృత నామరూపభేదం జగత్ అంటేనే నామరూప భేదము నామరూప భేద భిన్నం అని పైన చెప్పారుగా అదే జగత్ అంటే ఆ జగత్తు ప్రకటము కాలేదు ఎందుకు ప్రకటము కాలేదు ప్రకటం అవడం అంటే వాగ్రూపంగా ప్రకటం కాలేదు అంత వాక్యనండి అంత వాక్కు తప్పింటే ఉండదు వాగారంభణం విచారం వాగాలంబన మాత్రమే చేయటం ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెడతారు అబ్బాయిని ముందే రమ్మని కూర్చోబెడతారు మన పెళ్లిళ్ళలో ముందే అబ్బాయి వస్తాడు క్రిస్టియన్ పెళ్లిలో ఇద్దరు కలిసి వస్తారు మన పెళ్లిళ్ళ ముందు అబ్బాయి వస్తాడు మనపేట్ల మీద కూర్చోబెట్టి పురోహితుడు గారు ఇవ్వ మంత్రాల జరిగి వాటి చేత అగ్నిహోళం ఇవో హోమాల్లో చేస్తాడు సక్రమంగా జరిగి వాటిల్లో వాటి ఏదో పూజ ఏదో చేయిస్తాడు ఇంకో అమ్మాయి చేత అక్కడ పూజ చేయిస్తాడు గౌరీ పూజ ఏదో చేయిస్తాడు ఇదంతా పౌరాణికం తర్వాత అమ్మాయిని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు అదిగో పెళ్లి కూతురు వచ్చింది అది పెళ్లి కూతురు అమ్మాయి గారు భార్య రాదు పెళ్లి కూతురు ఓకే వాళ్ళు పెళ్లి క్యాన్సల్ చేసుకుంటే మళ్ళీ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు ఏదో ఓకే భార్య అయితే అవ్వలేదు పేట్ల మీద కూర్చోబెట్టి నాలుగు మంత్రాలు జరిగి ఏదో యాక్షన్ కూడా ఉంటుంది నామ రూప కర్మ ఒకసారి కర్మ కూడా పెడతారు అమ్మాయి అమ్మాయిలదే ఉంటుంది కదా ఆమె కొత్త మార్ మారిపోతేవానో వచ్చేస్తున్నాయి ఆవిడో ఆవిడో మార్పేం కాదు అరగంట మంత్రాలు గట్లా డ్రెస్ వచ్చిన వాళ్ళందరూ అక్షలు వేసేప్పటికి వాళ్ళు ఏమైపోతారు భార్యాభర్త అయిపోతారు ఈ భార్యాభర్త ఎక్కడి నుంచి వచ్చారు వాక్క వాచారంభం ఒక పది వేలు పోయిన తర్వాత డివోర్స్ తీసుకున్నారనుకోండి అది వాచారంభమే ఈ వాక్కుని అక్కడ న్యూట్రలైజ్ చేయడం మొత్తం జగత్తంతా బతుకంతా కూడా వాచారంభణం తప్ప ఇంకేస్తుంది వస్తువు అదే ఉంటుంది మీరు చూసుకోండి మీ జీవితాన్ని మీరు చూసుకోండి వాచారంభణమే ఉంటుంది వస్తువు అదే ఉంటుంది ఒకే ఆత్మ అద్వితీయము కోటస్థము ఈ వాచారంభణాలు అలా మారుతూ ఉంటాయి అది అంటే ప్రకటము కానీ నామరూప భేదం జగత్ ఆత్మభూతం ఆత్మయో ఉంటుంది కానీ శబ్ద ప్రత్యయములు ఎన్ని ఉంటాయి ఒకటే ఉంటాయి ఏక శబ్ద ఆత్మైక శబ్ద ఆత్మ అనే ఒకే ఒక శబ్ద విషయముగా ఉంటుంది జగత్తు ఓకే అక్కడ ఈ జగత్తు జగత్తు దేనికి విషయము ఎప్పుడు కూడా శబ్ద జగత్తు విషయం అప్పుడు ఆత్మైక శబ్ద ప్రత్యయ ఆత్మ అనే ఒకే శబ్దం మనకు ఒకే శబ్ద ప్రత్యయం మనకు విషయమై ఉంటుంది విషయం అంటే అలా చెప్తారు దట్ ఈ రియల్ రియల్గా విషయం అయిపోయిందని కాదు అంటే ఇంకా జగత్తు గురించి మాట్లాడండి ఇంకా పొట్లా బాబు అని చెప్పడం అనమాట ఇంకా ఆత్మగానే ఉండింది అని చెప్పు ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం చిత్రంగా ఉంది ఆత్మైక శబ్ద ప్రత్యం ఆత్మ అనే ఒకే శబ్ద ప్రత్యయములకు విషయము అవుతీకాగారు ఏమన్నా సా మాట్లాడతారా దాని గురించి నేను చెప్ప ఆత్మభూతం ఆత్మనహాపృథక్వైన దృశ్య భూమానాభ్యాం నామరూపాభ్యాం పృథక్భూతాభ్యాం వినా ఆత్మభూతం అంటే ఆత్మ కంటే వేరుగా నామరూపాలు కనపడుతూ ఉంటాయి అటువంటి నామరూపములు లేనిది ఆత్మభూతం అంటే బాగా రాశారు ఆత్మైక్య శబ్ద ప్రత్యయగోచరం జగత్ అంటే ఇంకా అంతకంటే జేదం లేదు అయితే నామరూపములు ప్రకటము కాలేదు అని అంటే ఇప్పుడు మీరు ఏమనాల్సి ఉంటుంది జగత్తు సత్యం అన అనాలంటే ఈ స్టేజ్లో జగత్తు సత్యం అనాలంటే నామరూపములు సత్యములు అని చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు అలాగే చెప్తారు నామరూపంలో ఇప్పుడు పెళ్ళి అవుతోందండి భార్యాభర్త అనే నామరూపములు అది కల్పి మానస మానస నామ రూపములు అక్కడ ఫిజికల్ రూపం కాదు ఫిజికల్ రూపం ఉండనే ఉంది ఆ నామరూపములు కల్పితములు అని చెప్పారనుకోండి మీరు వాళ్ళు ఒప్పుకుంటారా అటువంటి వాళ్ళు ఇంకెప్పుడు వివాహం అనేది రావద్దరు అని అంటారు వినేక నుంచి పంపించాడు నామరూపములు కల్పితములు అని చెప్పబో చెప్పబోతుంది మరి వేదంతా క్లాసులో చెప్పాలి కదా ఇక్కడ ఈ టీకాకారుడు తలబా రాశాడు నామరూపే అవిద్యా కల్పితే ఇది నామరూపములు అజ్ఞానం చేత కల్పించబడింది అని బృహదారం యొక్క భాష్యం మూడు ఐదు సూత్ర భాష్యం రెండు ఒకటి నాలుగు రెండు నాలుగు ఇరవై రెండు ఒకటి నాలుగు ఇరవై రెండు మూడు నలభై ఆరు నాలుగు మూడు పద్నాలుగు మళ్ళీ ఇచ్చే తారిక భాష్యం ఒకటి ఆరు దశ భాష్యం ఆరు మూడు ఇత్యాది అని ఎన్ని ఎన్ని తోటలు పెట్టాడు చూడండి ఆయన అబ్బో మొత్తం భాష్యాలన్నీ వచ్చాయి కాబట్టి నామరూప అవిద్యాకృత అవ్యాకృత నామరూపభేదం కాబట్టి నామరూపభేదము ఆ భేదము సత్యమా అస్యమా అంటే నామరూపాలను పట్టుకుంటున్నాయి నామరూపములు సత్యమైతే నామరూప భేదము సత్యం అవుతుంది నామరూపములు అవిద్యా కల్పితములు కాబట్టి నామరూప భేదము కల్పిత భేదమే అవుతుంది దీని మీద అఖండానంద మహారాజు మాట్లాడుతూ ఉండేవారు అజ్ఞాన్ సే జో ఫైదా హోతాయి ఓ అసల్ మే మహి పైదా అవుతాయి అని అంటూ నుంచి ప్రకటమైన జగత్తు యథార్థముగా ప్రకటమై ఉండదు అని అంటారు ఇదంత పెద్ద కఠినమైన విషయమేం కాదు తెలుసుకోవటానికి పెద్ద కఠినమైన ఇప్పుడు నెక్లెస్ను మీరు నామరూపాలు పెట్టుకుని మీరు ఆ నెక్లెస్ను అమ్మడానికి జ్యువెలర్స్ డి తీసుకెళ్తే వాడు నెక్లెస్ కొంటాడా బంగారం కొంటాడా బంగారం కొంటాడు నెక్లెస్ కొండడు బంగారం నెక్లెస్ అమ్ముతాడు నెక్లెస్ అమ్మి డబ్బు చేసుకుంటాడు బంగారం కొంటాడు వాడు నామరూపాలను పక్కన పెట్టాడే లేదా పూర్ణంగా అదే వ్యాపారం సైన్స్లోకి రండి ఈ నెక్లెస్ని తీసుకెళ్ళి ఎక్వారీజియాలో వేశారనుకోండి ఎక్వారీజియాని ఒక ద్రావకంలో వేశాడనుకోండి అదే మిర్చిరీలో వేశారనుకోండి వేస్తే నెక్లెస్ కరిగిపోతుందా బంగారం కరిగిపోతుందా బంగారం కరిగిపోతుంది మరి నెక్లెస్ ఏమైంది నెక్లెస్ లేదు అక్కడ సైన్స్ నామరూపములను త్రోసికూచింది దీనికోసం ఎలా అంటుందా కదా లెక్కల ఎలా అంటే సైన్సే ఇప్పుడు మీరు చెరువు ఆ చెరువులో చెరువు అని మీరు అంటున్నారో దాన్ని సైన్స్ ఏమంటుంది చెరువు అంటుందా వాటర్ సైన్స్ ఉంద హెచ్ఓ ఉంటుంది సైన్స్ చెరువు అని ఉందో వాటర్ యొక్క ధర్మములు ఉంటాయా చెరువు యొక్క ధర్మములు ఉంటాయా సైన్స్ పుస్తకంగా వాటర్ యొక్క ధర్మములు మీ నామరూపాలు ఏమయ్యాయి అక్కడికి కాబట్టి సైన్స్ పనికిరాదు వేదాంత శాస్త్రము పనికిరాదు మీకు మీ నామరూపాలు మిగిలి మీరు సైన్స్ జోలికి వెళ్ళినా వేదాంత శాస్త్రం జోలికి వెళ్ళినా నామరూపాలు ఉంటర్థాన్ని ఉండవు కాబట్టి అది జగత్ ప్రాగుత్పత్తే మరి ఇప్పుడు మాట ఏమిటి విశేషం చెప్తున్నారు ఇప్పుడు విశేషం అంటే తేడా ఇదాన్ని ఇప్పుడు ఇప్పుడేమిటి నామరూప వ్యాకృత నామరూప భేదత్వాత్ ఇప్పుడు నామరూప భేదము ప్రకటమైనది వ్యాకృతము వ్యాకరణము చెందినది ప్రకటమైనది ప్రకటమైనది అంటే వాచారంభణమే ఈ ఆరంభవాదము ఆరంభవాదం అని ఒకటి ఉన్నది అది నైయాయికుల నైయాయికులు వైశేషికులు ముఖ్యంగా నైయాయికులు వాళ్ళు ఆరభ్యత అంటే జాయతే అని అర్థం చెప్తారు వాళ్ళు పుట్టుతోంది పుట్టుక ఆరంభ అంటే పుట్టుక పుట్టుకంటే అంతకుముందు లేనిది పుట్టింది అంటారు వాళ్ళని ఆరంభవాదులు అని అంటారు అంతకు ముందు లేని జగత్తు పుట్టింది లేనిది ఎలా పుడుతుందండి నీ అనుభవంలో మీరు చూసుకున్నాం కానీ కుమ్మరివాడి బుద్ధి ఎందు లేని ఘట పటా ఘట శరాబాదులు పుడతాయండి వాడి బుద్ధి ఎందుకు ఘటాదులు ఉండద్దు ఉండాలా అక్కర్లేదా లేనివి పుడతాయా లేనివి పుట్ట ఉన్నవే పుడతాయి ఎక్కడో ఒకడు ఉంటాయి అవ్యాక్రత నామరూపాత్మకంగా వీడి బుద్ధి అందు ఉంటాయి కాబట్టి ఉన్నవే పుడతాయి నామరూపాత్మకంగా ఉంటాయి నామరూపాత్మకంగానే ప్రకటన ఉంటాయి కాబట్టి మీరు తేల్చుకోవాల్సింది ఏంటంటే నామరూపములు సత్యమా కాదో తెలుసుకోవాలి అంటే అందుచేత యథార్థంగా కొత్త వస్తువు ఒకటి పుడుతుంది అది ఇంతకు ముందు ఉండేది కాదు అనే ఆరంభవాదము అది మామూలుగా రోడ్డు మీద పోయి వాళ్ళందరూ అనుకునే వాదం అది లౌకికులు చదువు సంఖ్య లేని వాళ్ళు అనుకునే మాటలు వాటికి పెద్ద తర్కం పెట్టి దాన్ని శాస్త్రం కింద వాళ్ళు బిల్డప్ చేసేట అందరి గురించి కాబట్టి వ్యాకృత నామరూప భేదత్వాత ఇప్పుడు నామరూపములు వ్యాకరణముకుట ఆ కారణముగా భేదము కలుగుట వలన ఇప్పుడు అదే జగత్ ఏమైపోయింది అనేక శబ్ద ప్రత్యయ గోచరమైనది ఆత్మావుతూనే అనేక శబ్ద ప్రత్యయ ఉన్నది ఆత్మైక శబ్ద ప్రత్యయ కూడా ఉన్నది ఆత్మీయ శబ్ద ప్రత్యయపు చరంఛ దానికి కింద టీకాకారుడు బాగా పరిష్కారం చేసినట్టాడు ఆయన పాపం చాలా హెల్ప్ చేశారు స్వచ్చిదానందో అదే జగత్తు అనేక అనేక శబ్ద ప్రత్యయములకు విషయమొగున్నది అంటే ఇది పృథివి ఇది వాయువు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని అజ్ఞానము చేత ఎవరైతే భావన చేస్తూ ఉంటారో వాళ్లకు అదే జగత్తు ఆత్మగా ఉంటూనే అదే ఆత్మ అదే ఆత్మ ఇప్పుడు దాని ఆత్మ అదే ఆత్మ సో అనేకములైన నామరూపములు అనేకములైన సిద్ధ ప్రత్యయములకు విషయముగా ఉంటున్నది అజ్ఞాన దృష్టిలో ఉన్నవారికి అదే పరమార్థ దృష్టిలో ఉన్నవారికి ఇప్పుడు కూడా ఏక ఆత్మానే ఒకే ఒక శబ్ద ప్రత్యోచరువుగా ఉన్నది అది ఏమన్నా ఇంతకంటే స్పష్టంగా ఇంకేముంటుందండి అవిద్య అనే మాటనే అక్కడ చక్కగా శీతాకాలంలో ప్రవేశపెట్టారు దీనికి దృష్టాలతో యథా సలిలాత్ పృథక్ ఫనామూవ్యాకరణత్ ప్రత్యయగోచర ఫ సలిలాత్ పృథక్ నామేదన వ్యాకృతం బ్ద ప్రత్యయభాక్ేతి ప్రత్యయక్ ఫం తస్వత్ అంటే ఇప్పుడు ఆత్మా అది శబ్దప్రత్యయ గోచరం కానే కాదు జగత్తే శబ్ద ప్రత్యయ గోచరం అవుతూ ఉంటుంది జగత్త ప్రాక్సృష్టే జగత్ ఏక శబ్ద ప్రత్యయ గోచరము ఆత్మైక శబ్ద ప్రత్యయ గోచరం అవుతుంది ఇప్పుడు జగత్ అనేక శబ్ద ప్రత్యయ గోచరంగా ఉంటుంది ఆత్మగా ఉంటూనే అనేక శబ్ద ప్రత్యయ గోచరంగా ఉంటుంది ఆత్మ తరఫు నుంచి విశేషం ఇంతకంటే ఆత్మ తరఫు నుంచి మార్పు చేర్పు ఏమీ ఉండదు ఓకే జగత్త ఎప్పటికీ జగత్త ఇక్కడ వాక్యంలో వాక్యంలో చర్చ దేని గురించి చేస్తున్నారు ఆత్మ గురించి చేస్తున్నారా జగత్తు గురించి చేస్తున్నారా జగత్తు గురించి చేస్తున్నారు ఆత్మ గురించి చేయలే ఓకే జగత్తు ఉద్దేశ్యము ఆత్మ విధేయము ఆత్మావా ఇదమే తైవాగ్ర ఇదం జగత్ ఇదం గురించి చెప్తున్నారు ఏమని ఈ ఇదం అనే జగత్తు దేన్ని ఉద్దేశించి మేము మాట్లాడుతున్నాము అది వాస్తవంలో ఆత్మగానే ఉండేది అనే ఆత్మత్వమును దాని ఎందు విధిస్తున్నారు తప్ప ఆత్మ విధేయము జగత్తు ఉద్దేశం ఓకే దృష్టాంతాలు కూడా అలాగే కాబట్టి ఈ కుండాపకలైనవి సృష్టికి పూర్వము మట్టి అనే ఒకే శబ్ద ప్రత్యయగోచరముగా ఉండేవి సృష్టి అయిన తర్వాత ఘటపట ఘటాది అనేక శబ్ద ప్రత్యయగోచరములు అవుతున్నవి అని ఘటం మీదనే విచారం ఇప్పుడు వాచారంభం వికారహ అన్నప్పుడు చర్చ గురించి మృతి గురించి కాదు చర్చ వికారం గురించే చర్చ ఆ వికారము అదే ఉద్దేశ్యం దాన్ని ఉద్దేశించి చర్చ అది సత్యమా వాచారంభణమా వాచారంభణం అంటే వాగాలంబన మాత్రం అది సత్యమా వాగాలంబన మాత్రమేనా అని అని చర్చ అంటే అది సత్యము కాదు అది వాగారంభణ మాత్రమే సత్యము కాదు అని అనలేదు వాగాలంబన మాత్రమే వాచారంభణం వికార అంటే అర్థమేటది నామధేయం నామము మాత్రమే మరి ఇది వాగాలంబన మాత్రము నామము మాత్రము అయితే మరి సత్యమేమిటి మృతికైతే సత్యం అని సత్యాన్ని తర్వాత చెప్పాడు కాబట్టి చర్చ జగత్తు గురించి వేదాంతంలో జగత్తును పక్కన పెట్టేసి ఓ దేవుడిని పట్టుకొచ్చక్కడ పెట్టి దాని గురించి చర్చ చేయడం అనేది ఉండదు దేవుడి చర్చ కాదు జగత్తు చర్చ ఇవన్నీ చాలా సూక్ష్మమైన అంశం లేదు చాలా నువాన్స్ వడ్ల గింజలో ఈ అది చెప్పింది నేను పట్టుకున్నాను నేను చెప్తూ ఉంటా పాఠం కానీ వినేవాళ్ళు ఏదో వింటారు ఎవరో సంవత్సరాలు పట్టుకునేవాళ్ళు పట్టుకుంటారు కూడా కానీ మనం వినేవాళ్ళు విన్నారు పట్టుకున్నారో లేదో మనం చెప్పేది సరిగ్గా చెప్పాలి కదా ఆయన ఏమనివ్వారంటే వెన్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ది జగత్ యు ఆర్ లుకింగ్ ఎట్ గాడ్ అంతటితో అనేవాడు కదా దేర్ ఈజ్ నో సీయింగ్ ఆఫ్ గాడ్ other than seeing the jagat and next so la matter jagat there can only be being the god other than seeing the god as the jagat there can only be being as the god not seeing the god in any other way అని చెప్పేవారు ఇదే బుడిటీ రైతులే అంటే అర్థం ఏడు తెలుసిన మీరు ఇప్పుడు మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే చూడండి మరి అయితే చెట్టు ఆ పుట్ట పక్షి పశువు చూడండి దేవుణ్ణి నామరూపాత్మకంగా ప్రకటన మనది ఇదే దేవుడు కాదండి నేను దేవుణ్ణి ఈ జగత్తుని విడిచిపెట్టి చూడాలనుకుంటున్నాను నో నో అదే రీజు నో సచింగ్ బట్ వన్ థింగ్ ఈజ్ పాసిబుల్ జగత్తుని విడిచిపెట్టి దేవుణ్ణి చూడడం కుదరదు నివత్తును ఉడికిపెట్టి దేవుడు అవి కూర్చోవడం కుదురుతుంది అంటే అధ్యయనం ఆ దేవుళ్ళు కలిసిపోవడం కుదురుతుంది తప్ప అంటే దీన్ని అర్థనుడో తెలిసిన విమానం ఎక్కడం వైకుంఠానికి వెళ్ళడం అక్కడ ఆయన్ని చూడడం ఆవిడ్ని చూడడం ఏమండి ఇదేమన్నా తమాషనా ఏమండి ఇదంతా ఈ వేదాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పడిపోదామని అనిపిస్తుంది వేళ మోహం పది కావాలే ఇప్పుడు దృష్టాంతం చూసుకోండి దృష్టాంతంలో ఆయన సలిలం గురించి చెప్పట్లేదు ఫేనం గురించి చెప్పుకుంటారు చూడండి భష్యకర్లు ఎంత చక్కగా పెట్టారు కథ ఫేనం అంటే మురగ మురగ ఇది ఈ మురగ అనేది కంటే వేరుగా ఉన్న ఫేనమనే నామరూపముగా వ్యాకరణము చెందడానికి ముందు ఈ ఫేనంకి మీరు ఏం పేరు పెడతారు శలి అనే పేరే పెడతారు అలా అంటారు కూడా ఎంత నొరగొచ్చిందో సింపుల్గా ఉండే నీరు ఎంత నొరగ వచ్చిందో అని అంటారు అంటే నురగ రావడానికి ముందు అవుతుంది సలిలం ఒకే శబ్ద ప్రత్యయ సలిల ఏక శబ్ద ప్రత్యయగోచరమేవ ఫేనం ఓకే ఇప్పుడు అది ఏమైపోయింది ఎప్పుడది సపరేట్ అవ్వకముందు ఇప్పుడు సపరేట్ అయింది యదా సలిలాత్ పృథక్ నామరూపభేదేన వ్యాకృతం భవతి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే నామరూపభేదేనా అన్నది ఇత్ంభూత లక్షణే తృతీయ అది వస్తుభేదేనా వ్యాకృతం భవతి కాదు నామరూపభేదేనా వ్యాకృతం భవతి వస్తుభేదేనా అంటే అర్థం ఏంటో తెలుసిన సలిలమనే వస్తువు వేరు ఫేనమనే వస్తువు వేరు సలిలమనే వస్తువు ఫేనమనే ఇంకొక వస్తువుగా ప్రకటమైనది వ్యాకృతమైనది అని చెప్పడం అది కాదు వస్తుభేదేనా కాదు నామరూప భేదేనా అంతకుముందు కేవలం సలిలం సలిలం సలిలం అనేవారు ఇప్పుడు ఫేనం అని అంటున్నారు అవునది ఫేనంతో పాటు బుడగలు తరంగములు ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నా ఏదో ఒకటి తీసుకుని చెప్తున్నాడు ఓకే కాబట్టి ఒకప్పుడు కేవల శబ్ద ప్రత్యయ గోచరముగా ఉన్న వస్తువు ఇప్పుడు ఫేణమనేటువంటి శబ్ద ప్రత్యయ గోచరముగా అయినది ఈ తేడా ఏమిటండి ఈ భేదము ఈ భేదం ఏమిటంటే ఇది వస్తుభేదము కాదు కేవలము నామరూప భేదము మాత్రమే ఆ నామరూప భేదాన్ని బట్టి పృథత్వం వచ్చింది దీనికి విశేషం చెప్పాలి కదా ఏమిటది విశేషము అంతకుముందు సలిల ఏక శబ్ద ఇప్పుడు ఖేనాది అనేక శబ్ద అదే పృథత్వం పృసత్వం అంటే అవిద్యాకల్పితమైన పృసత్వం నామరూపాలు అంటున్నారు కదా అదే ఖేణము ఇప్పుడు అనేక శబ్ద ప్రత్యయ కూడా చెప్పారు దీనికి ఇలాగా ఫేనము అనొచ్చు సలిలమని కూడా అనొచ్చు మీరు ఫేనండి ఫేనమని అనొచ్చు సలిలమని కూడా అనవచ్చు అక్కడ భాష్యకారుల యొక్క అభిప్రాయాన్ని మనం యథోచితంగా చెప్పుకోవాలి సలిల శబ్దము నీరుగాను వాడచ్చు లేకపోతే చెరువు తరంగములు కనటములు అనే కూడా సలిల శబ్దాన్ని వాడచ్చు వేదంలో మంత్రం అవుతుంది ఆపోవా ఇదమగ్రే సలిల అని ఉంది ఇదం సలిలం అగ్రే అపోవై ఆపహ ఆసీట్ ఈ సలిలము సృష్టికి పూర్వము ముందు అప్పులుగా ఉన్నాను ఆపహ అంటే అప్పులుగా ఇక్కడ సలిల సిద్ధానికి అర్థమంటే తెలిసిన తరంగములు పెరటములు ఫేదము ఇత్యాదులు నేను ఇవన్నీ నామరూప ఫేదము ఇవన్నీ పుట్టడానికి ముందు ఎలా ఉండేది కేవల అపశబ్ద ప్రత్యయ గోచరముగా ఉండేది కాబట్టి మొదటి శలిలము ఆపహ రెండవ శలిలము తరంగాదులు ఓకే అనేక శబ్ద ప్రత్యయ గోచరత్వము వచ్చినది అయితే ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ తరంగములు మొదలైన ఫేనము మొదలైన వాటిని చూసి మీరు ఫేమశబ్ద ప్రత్యయము నొక విషయము అని ఫేన శబ్దాన్ని ప్రయోగించవచ్చు లేదా మీరు ఆపహ ఆ ఒరిజినల్ సలిలం ఉన్నదే ఆ శబ్దాన్ని కూడా మీరు ప్రయోగించవచ్చు రంగు ఉన్నాయి దాన్ని అని ఇటు వచ్చి నామరూప దృష్ట్యా తెరటములు ఫేనము అని అంటారు వస్తు దృష్ట్యా కేవలము సలిలము బలము మాత్రమే అని అంటారు దాని మీద రంగు పెట్టారు మీరు ఈ జగత్తును కూడా అలాగే చూసుకోవచ్చు నామరూప దృష్ట్యా ఇది వేరు అది వేరుగా కనపడుతూ ఉంటుందండి అంటే వాస్తవంలో ఇదంతా కూడా ఒకే పరమాత్మ సచిదానంద బ్రహ్మ అని మీరు దాన్నే అదే జగత్తుని అంటే ఇప్పుడు జగత్తున ఎన్నొచ్చాయి ప్రసూల్య తేజవాయువాకాశాది అనేక శబ్ద ప్రత్యయ గోచరత్వము వచ్చింది ఆత్మయక శబ్ద ప్రత్యయ గోచరత్వం కూడా వచ్చింది అదేవిధంగా భయా విషయంలో సరిపడిందండి అంటే ఎప్పటికీ శబ్దము ప్రత్యయము శబ్దము ప్రత్యయము అంటే మొత్తం జగత్తంతా కూడా శబ్దము ప్రత్యయం తప్ప వేరే ఏమీ లేదు శబ్దం నోట్లో ఉంది ప్రత్యయం బుర్రలో ఉంది మస్తిష్కంలో ఉంది అక్కడ ఉన్నది ఈ శబ్దము అక్కడ ఉన్నదేదో ఉన్నది అంటే అక్కడ బ్రహ్మ ఉన్నది శబ్దము ప్రత్యయం ఓ మహాత్ముడు చెప్పాడు నేను పట్టుకున్నా దాన్ని మహాత్ము అంటే ఇంగ్లీష్లో పాఠం చెప్తాం కదా మనం సర్వాత్మభావంలో ఉండద్దు సో ఒక మహాత్ముడు చెప్పాడు నేను పట్టుకున్నా ఇంగ్లీష్లో చెప్పాడు ఎవరు చెప్పాడో తెలుసినా నేను స్టార్ట్ అయిపోయాను అయిపోయిపోయి ఎంత చెప్పేశాడు దిస్ యూనివర్స్ దిస్ వరల్డ్ ఈజ్ అబ్జర్వేషనల్ అన్లింగ్వస్టిక్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ అని చెప్పాడు ఎంతవాళ్ళు చెప్పాడు అబ్జర్వేషనల్ అంటే రూప రూప్యతే ఇటు రూపం వన్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ లింగ్విస్టిక్ బట్ నాట్ ఎగ్జిస్ట్ ఎన్షియర్ అంటే వస్తుత్వము దాని ఎందు లేదు అస్థీటి వస్తు వస్తుత్వము దాని ఎందు వసతికి వస్తు అస్థి అనే సెన్స్ లో వసతి కాబట్టి ఆ విధముగా జగత్ అనేది ఇక్కడే అంచేతనే ప్రాజెక్షన్ అన్నారు ప్రాజెక్షన్ అనే మాట అదే పనిగా వస్తూ ఉంటుంది అధ్యారూపం అధ్యారూపం అధ్యారూపం అధ్యాస ప్రాజెక్షన్ ప్రాజెక్షన్ అని చెప్పి దృష్టాంతాలు కూడా మాయావి మాయావి మాయా మాయావి దృష్టాంతాలు అంటే ప్రాజెక్షన్ ప్రాజెక్షన్ అంటే అర్థం ఏంటో తెలిసినా హెడ్లైన్ ఉంది అని అర్థం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు బిట్వీన్ దిస్ టూ నామ రూప ఈ ప్రాజెక్ట్ ఆ వాక్యం పూర్తి నాణ్యత కించన మిషత్ అంటే అన్యత్ కించన నా మిషత్ మిషట్ అంటే అడాగమం పెట్టుకుంటూ ఉండాలి వేద మంత్రాల్లో అడాగమాలు పోతూ ఉంటాయి అడభావ ఛాందసే అంటే ఇతరము ఏది కించన అంటే ఏది అయినను కించన ఏది అయినను నా నిషత్ ఇతరము ఏది అయినను కదలలేదు సృష్టి పూర్వం అంటే సృష్టికి పూర్వం ఆత్మ తప్ప ఇతరము లేదు ఆత్మ ఎందు కదలిక లేదు అంటే రెండు మాటలు చెప్పినట్టయింది దీని మీద భాష కారణం అన్యత్కించనాదీమిషత్ నిమిషత్ వ్యాపారవత్ ఇతరద్వాంచిత్ అంటే ఇతరము ఏది ఇతరము ఏది అంటే ఏమిటి అతరము ఇతరద్వా అది అది వాంటే చేతనము కావచ్చు అచేతనము కావచ్చు ఇతరము ఏది కదలలేదు ఖ్యా అనాత్మపక్షపాతీపా స్వతంత్రం ప్రధానం అంటే యథ అంటే ఏ విధముగానైతే ఇవన్నీ వ్యతిరేక దృష్టాంతారు ఇవన్నీ కూడా వ్యాపారము గలవి వ్యాపారపతి ఇవన్నీ వ్యాపారము గలవి అంటే ఇప్పుడు ప్రధానము జగత్ కారణం అనుకోండి సృష్టికి పూర్వం ప్రధానముందు వ్యాపారం ఉండాలి ఇక్కడ వ్యాపారం లేదు అని చెప్తున్నారు కాబట్టి ప్రధానాన్ని మనం ప్రోషిపించాల్సి ఉంటుంది అలా అప్పుడప్పుడు ప్రధానాన్ని ఓమటిగా వేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రధానం మాట్లాడే వాళ్ళ వాళ్ళు లేరు శంకరుల కాలంలో వాళ్ళే చాలా గట్టి వాళ్ళే ఓకే సాంఖ్యులకు సాంఖ్యానాంబతే సంఖ్యానం అంటే సంఖ్యానాంబతే ప్రధానం వ్యాపారం వత్ ప్రధానం అనేది ఉంది అది వ్యాపారముని చేసేది అండి ఈ ప్రధానం ఏం చేస్తుందో తెలుసు స్వతంత్రంగా వ్యాపారాలు చేస్తుంది ఇతర ద్వారా అన్నారు దుసరా అంటే ఆత్మ స్వయముగాను వ్యాపారము లేనిది ఆత్మ కంటే ఇతరమైనది ఒకటి ఉండి అది వ్యాపారము గలది అనే ప్రశస్తి కూడా లేదు ఇప్పుడు ఈ ప్రధానము వ్యాపారము గలది ఆత్మ ఉంటుంది ప్రధానము ఉంటుంది అయితే ఆత్మ యొక్క అధీనంలో ఉండి ప్రధానము వ్యాపారాన్ని చేస్తున్న స్వతంత్రంగా చేస్తున్న వ్యాపారాన్ని స్వతంత్రంగా చేస్తుంది చూడండి తర్వాత ఈ ప్రధానము దీన్ని ఆత్మ అనే కోటిలో వేస్తావా అనాత్మ కోటిలో వేస్తావా ఈ తర్వాత అంటే ఇది అనాత్మ కోటిలో పడుతుంది అనాత్మ పక్షముందు పడుతుంది అనాత్మ పక్షపాతి పక్షపాతం అంటే ఇదో వెళ్ళి ఆ సైడ్ అటువైపు నిలబడిందని కాదు ఆత్మకోటిలో పడకుండా అనాత్మకోటిలో పడుతుంది స్వతంత్రము ప్రధానము అది వ్యాపారము కలిగి ఉంటుంది తద్వారా జగత్తు ప్రధ ప్రకటమైనది అని వాళ్ళు చెప్తారే అది పోసగలరు ఎందుకంటే ఇక్కడ ఇతరము లేదు వ్యాపారము ఇంకా అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఆత్మ జగద్రూపముగా ప్రకటమైనది అన్నారు కదా ఆత్మ అంటే ఆత్మ తనంత తానుగా ప్రకటమైనదా లేక ఇతరమును కూడా చేతబట్టి ఈ రకంగా ప్రకటమైన అంటే ఇతరము ఉపాదానం కావాలని ఆత్మను స్వయంగా ఉపాదానం వల్ల అవుతుంది ఇతరము ఉపాదాన ఫలాన్ని పట్టుకోవాలి అంటే అలాంటి ఉపాదానము ఇతరము ఇతరము ఆత్మ కంటే ఇతరము జడము జడోపాదానమును ప్రస్తావించిన వాళ్ళని ఆయన మెన్షన్ చేసి డిస్మిస్ చేస్తున్నారు జడము ఇతరముంటే జడము కదా అటువంటి జడమైన ఇతరము ఉపాదానం అనేది పాసిబుల్ కుందరివాడు మట్టిని పెట్టుకుని చేస్తాడు కదా అలాగే ఇతరము ఏదైనా ఉందా అనే పాసిబిలిటీ ఉంటుంది క్వశ్చన్ క్రైజ్ అవుతుంది అలాంటిది లేదు అని ప్రోత్సహించుకున్నారు యథాచా ఆయన అవహా అవి కూడా వ్యతిరేక దృష్టాంతమే కణాదులకు కణాదానా అంటే కణాద మహర్షి చేత ప్రొక్తమైన వైశేష సిద్ధాంతము అనుసరించే వారి సిద్ధాంతముందు అణువులు ఉండేవి ఇతరలు అణువులు అణువులు నాలుగు అణువులు అని చెప్తారు ఆకాశానికి అణువులు ఏం చెప్తారు ఆకాశాణువులు ఏమైనా నాలుగు అణువులు చెప్తారు పృథివీ అణువులు అలాగే నాలుగు మరి ఆకాశము నిత్యము పుట్టుకోలేదు తృషీకి పుట్టుకున్నది మళ్ళీ దాంట్లో అదోకాల వ్యవహారం ఆకాశమే నృత్యము కాలము ఆకాశమే నృత్యము ఈశ్వరుడు నృత్యము కాలము ఆకాశము కూడా నిత్యం ఇది అలా చెప్తూ సో కణాబుల యొక్క ఆత్మ కంటే వికరములు ఆత్మ అంటే ఇంక ఈశ్వరుడు అని అనుకోవాలి అక్కడ తర్వాత వ్యాపారము గలది అలాగంటే రిక్కర్లేదు ఇహ తద్వత్ ఇహ అన్యదాత్మస్కించిదీ వస్తు విద్య వాళ్ళకి సాంఖ్యులకి ఆత్మను ప్రధానము అన్యద్ వస్తు ఉంటుంది కాణాదులకు ఈశ్వరుడును అణువులు అనే ఇతర వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఆవిషముగా అవి వ్యతిరేక దృష్టాంతాలు ఎప్పుడు కూడా మీకు వ్యతిరేక దృష్టాంతమే ఆత్మకి అనుకూల దృష్టాంతం కుదరదు ఎందుకంటే ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఇంకా అనుకూల దృష్టాంతం ఏం చెప్తారు వ్యతిరేక దృష్టాంతాలే ఉంటాయి ఆ విధముగా ఇక్కడ ఆత్మనహ అంటే పంచమే కవచనం ఇతరముగా మరి ఏదైనా వస్తువు లేదు నామరూపాలు ఉన్నాయి నామరూపాలు ఉన్నాయి వస్తువు లేదు అంటే నామరూప భేదేనా వస్తుభేదేనా కాదు అయితే మరి ఏముందంటారు ఆత్మ ఒక్కటే ఉంది అంటే ఇతరము ఏది లేదు అంటే అర్థం ఏంటండి ఆత్మ ఇవ ఏక ఆసీత్ ఇత్యభిప్రాయ ఆత్మ ఒక్కటి ఉండను అని అభిప్రాయం ఓకే ఇప్పుడు మళ్ళీ మంత్రంలో చూడండి స ఈక్షత మళ్ళీ అడభావశ్ ఛాండ సహ అది ఆత్మనేపది లన్న ఐక్షత అని ఉండాలి ఐధత అన్నట్టుగా ఐక్షత అని ఉండాలి అడాగమం చేసి వృద్ధి చేయాల్సి వృద్ధి సూత్రం అంటే అడాగమానికి ఆపస్య వృద్ధియా ఆపస్య అంటే ఆపస్య అంటే అది ఆపస్యాన్ని ఆతహాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని అది ఆపశ్యా వృద్ధి ఆ చాల నుంచి అట్టు కంటే అట్టుకచ్చ అట్టు కంటే అడాగమం యొక్క అట్టు కంటే పక్కన అచ్చ ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది ఆటశ్చా వృద్ధి అలాంటిది అది ఉంటుంది ఇవన్నీ చూడాలి కాబట్టి ఈ క్షత అని ఉన్నప్పటికీ అడాగమం తీసేస్తే వృద్ధి కూడా పోతుంది పోయి ఐక్షత కాస్త ఈ క్షత ఆత్మ ఆలోచించను ఈక్షత అంటే ఈక్ష అని చెప్పి అని అర్థం ఆలోచించను ఏమని ఆలోచించ అంటే ఆలోచించను అంటే అది అన్నమాట చేతనం అయితే కానీ ఆలోచించడం కుదరదు అతని అధిక ఆలోచించటం అంటే చేతనము అర్థం చేతనమనే కాదు ఈ సర్వమును తన సృష్టించినది కనుక సర్వజ్ఞమును కూడా దాని వస్తుంది ఏమంటే మీరు నిద్రపోతున్నారు మీరు నిద్రలో మీరు మీరు ఏ మనిషి అయితే అనుకుంటున్నారో ఆ మనిషియా లేకపోతే ఆత్మయా వాట్ ఆర్ యూ మిస్లీ సదు సదులో విలీనమై సత్సంపద్యంతే ఓకే కాబట్టి మీరు నిద్రలో ఫలానా వ్యక్తి కాదు నిద్రలో మీరు ఆత్మయే నిద్ర నుంచి లేచారు ఈ జగత్తంతో సృష్టింపబడుతుంది అవునండి ఆత్మ నుంచి వచ్చింది సృష్టి మరి ఇక్కడ ఆత్మని చెప్పారు చూడాలి ఇక్కడ విష్ణువు అని చెప్పలేదు బ్రహ్మ అని చెప్పలేదు ఆత్మని అంటున్నారు ఆత్మ నుంచే సృష్టి ఆత్మ అంటే ఏంటి నిద్రలో మీరు ఏదై ఉన్నారో అది దాని నుంచి సృష్టి ఇప్పుడు ఆత్మ సర్వజ్ఞము అని చెప్తున్నారు భాష ఇప్పుడు ఆ సర్వజ్ఞులు ఎవరంటారు మీరేనండి మీరు సర్వజ్ఞులు అయ్యారు అంటే మీరు నిద్రలు సర్వమును సృష్టించారా లేదా సర్వమును సృష్టించారు కాదండి ఆస్ట్రేలియా నేను ఎప్పుడూ వెళ్ళలేదు అది నాకు తెలియలేదు అంటే దాన్ని కూడా మీరే సృష్టించట్లేదు అంటే మీరు తెలియలేదన్నది కొద్ది గొప్ప మీకు తెలుసు మీకు తెలిసింది అన్నది చాలా భాగం మీకు తెలిసి ఉండదు ఆకాశము తెలుసా తెలుసు ఏం తెలుసు ఆకాశం ఎంతవరకు ఉందో చెప్పు తెలిసిందన్నది ఒప్పసరు తెలుసు అంతా తెలియదు తెలియదన్నది ఒప్పసరి తెలుసు కాబట్టి తెలిసింది తెలియలేదు అనేవి అప్సల్యూట్ కావాలి అప్సల్యూట్ విద్యుత అవిద్యుతములకు అతీతమైన చైతన్యం అప్సల్యూట్ అది ఆత్మ అది మీరే కాబట్టి సర్వజ్ఞులు మీరే ఈ సర్వజ్ఞ అనేది సమస్య ఈ ద్వైతులతో ద్వైతులు జీవుడు అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు భేదమి అని అంటారు ఈ వీడియోగా సర్వజ్ఞుడు వీడే సర్వజ్ఞలు వీళ్ళు తెలుసుకుంటే వీడే సర్వజ్ఞలు అదంతా ఇప్పుడు రాబోతోంది స ఈక్షత స ఈక్షత అని ఉంది కదా సహా అంటే కూడా చెప్తున్నారు సహా సర్వజ్ఞ స్వాభావ్యా ఆత్మ ఏక సన్క్షత సహా ఈక్షత సహ అంటే అది తలపోసను సంకల్పించను సహా అంటే ఏంటండి ఆత్మ సహా అన్నది సర్వనామం కదా అందరి ముందు చెప్పిన ఆత్మ అంతకు ముందు చెప్పిన ఆత్మ ఏకహ ఆత్మ విధమేక ఏవాగ్ ఆశ్రీతనుంది కదా సహా అంటే అది ఆత్మ ఏక ఈక్షక ఏకహ సన్ అలా ఒకటిగా ఉంటూనే ఉంటూ ఈక్షక ఓకే అది సంకల్పించాను ఎందుకు సంకల్పించింది ఎందుకు సంకల్పించింది సంకల్పించాలంటే తెలుసు ఉండాలి తెలిసి ఉండడం చేతనే సంకల్పిస్తుంది దాని స్వరూపము సర్వజ్ఞము కనుక అది సర్వజ్ఞము సర్వజ్ఞం అనే స్వరూపమును కలిగి ఉన్నది కను కనుక అది సంకల్పించండి ఇది ఎలాగంటే వెలుగు ఉందనుకోండి గదిలో వెలుగు ఉందనుకోండి ఎన్ని వస్తువులు ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా చెప్పచ్చు పన్నెండు వస్తువులు ఉన్నాయి చేకటి ఉంది ఎన్ని వస్తువులు ఉన్నాయి ఎన్నైనా ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు నూట ఇరవై ఉండొచ్చు పన్నెండు వందలు ఉండొచ్చు పన్నెండు లక్షలు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు కాబట్టి చీకటికి సర్వమును తన ఎందుకునే శక్తి ఉంది అంటే సుశుప్తి ఎందు సుశుప్తి ఎందు సుశుద్ధి అభిమానిని ఏమన్నారు ప్రాజ్ఞ అన్నారు ప్రజ్ఞ అంటే అజ్ఞానే అజ్ఞానం ఒక అర్థం మీరు చెప్తే చెప్పచ్చు ప్రాజ్ఞ అంటే సర్వజ్ఞాన అర్థం చెప్పారు అక్కడ వాళ్ళు చూసి చూసి చూసినట్లయితే దీర్ఘం విలువ రకంగా వచ్చింది ప్రకర్షణ ఆ సమంతా జానాతీతని విలువడ చెప్పాలి అక్కడ స్వసర్వజ్ఞ స్వసర్వ శక్తిమాన్ స్వలోక పాలహ అంటే ఎలాంటి మంత్రం కూడా ఉంది అక్కడ ఈ ప్రాజ్ఞుడు ఏమీ తెలియనివాడు సర్వజ్ఞుడు ఎలా అయ్యాడంటే చూడండి ఏమీ తెలియని అవస్థలోనే మీరు సర్వజ్ఞులు అవుతారు ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి ఘటనను తెలిసే అవస్థలో ఘటజ్ఞులే అవుతారు తప్ప సర్వజ్ఞులు ఏమీ తెలియని అవస్థలో మీరు సర్వజ్ఞుడు అవుతారు ది ఎక్స్ట్రీమ్స్ ఆర్ ఏమీ తెలియని పిల్లవాడు సర్వము తెలిసిన పరమాత్మ ఒక్కటే ఫ్రూట్ అండ్ బి సేడ్ ఫ్రూట్ నేను మళ్ళీ ఓ ఓ విగ్రహం పెట్టడం ఇది పెట్టడం అలా చేయకూడదు చేస్తే అవుతుంది జనులు డిస్ట్రాక్ట్ అయిపోతారు ఇటువంటి పోతారు అలా చేయకూడదు ఏమీ చేయద్దు అలా సైలెంట్గా ఉండి ఏమీ చేయ నేను అలా చెప్తూ ఉంటాను అది అంటున్నాయి యర్లో అమ్మాయి ఉంటుంది మూడవ అమ్మాయి అవి వేరేదో కాదు కార్నీలే చేస్తా కార్ నీలు చేస్తా ఏదో కార్నీలియా అది లవ్ అని బీ సైడ్ అంటే అంటుంది ఎంత బాగా చెప్తుంది మేము ఇంత ప్రేమిస్తున్నాం అంత ప్రేమిస్తున్నాం అని ఉపన్యాసాలు చెప్తారు ఈ అమ్మాయి ఉంటుందో లవ్ అంద పైకి అందకుంటుంది లవ్ అని బీ సైడ్ అంటే నువ్వు నిజంగా ప్రేమించేవాళ్ళైతే సైలెంట్గా ఉండాలి నిజంగా ఆత్మస్వరూపాన్ని బోధించదలుచుకుంటే బోధించేసి సైలెంట్గా ఉండాలి రెండు ఎని సో సర్వజ్ఞ స్వభావ్యాత్ ఆత్మాకస్వం ఈక్షత ఈక్షత అంటే మటుకు ఐక్షత అనర్థం పెట్టుకోండి మీరు పత్తే అకార్యకరణోషస్వ్యా అంటే దేహము లేదు మనస్సు ఇంద్రియములు లేవు మనస్సు లేదు అకార్యకరణా న విద్య కార్యం కరణాని చె సమా తస్మాత్ అంటే ఆత్మకి సృష్టికి పూర్వము దేహము లేదు ఇంద్రియములు లేవు కరణం అంటే కూడా ఇంద్రియమే అవి కూడా లేదు కదా కొంతమంది మనస్సు ఇంద్రియం కాదనో పూర్వపక్షం ఒక పెడతారు శంకర్లో కార్యకరణార్థంటుంటే ఇక్కడ కర్ణశబ్దానికి అర్థం మనస్సే కదండి అది ఇంద్రియం కాదని ఎలా అంటారు ఈ కార్తీక ఇవ్వబెడుతూ ఉంటారు మనస్సు ఇంద్రియము కాదు అది ఒక పెద్ద సిద్ధాంతం వాళ్ళకి మంచిది సో ఆత్మస్ ఆత్మకి దేహము లేదు ఇంద్రియములు లేవు అంటే రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా దేహం ఉంటే ఇంద్రియాలు ఉంటాయి ఇంద్రియాలు ఉంటాయి దేహం ఉంటుంది సంకల్పించడం ఎలా కుదురుతుందండి సంకల్పించాలంటే దేహము ఇంద్రియములు ఉంటాయి కదా అదేం సమస్య కాదు ఇప్పుడు మేము నిద్రపోతున్నా దేహము లేదు ఇంద్రియములు లేవు మీరు సర్వజ్ఞులేదు ఉన్నారు ఏమీ తెలియకుండా ఉన్నారంటే సర్వజ్ఞులే ఉన్నారు సంకల్పిస్తున్నారా లేదా నిద్రలు వేస్తూనే సంకల్పిస్తున్నారా లేదా సంకల్పిస్తూనే ఇంద్రియాలు అన్నీ వస్తాయి అన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి సర్వజ్ఞ స్వభావ్యాత్ దేహము ఇంద్రియములు లేకున్నాను సర్వజ్ఞ అనే స్వ స్వభావం అంటే స్వరూపమే తెలివి ముద్దగట్టిన తెలివి అయి ఉన్న కారణముగా తెలివి తాని జడమైతే సంకల్పించలేదు కానీ తెలివి ముద్దగట్టిన తెలివి ఇంద్రియములు లేకున్నా కూడా సంకల్పించగలుగుతుంది సంకల్పంతో పాటు ఇంద్రియాలు వస్తాయి కాబట్టి మనస్సు ముందా థాట్ ముందా ముందు మనస్సు వచ్చిన తర్వాత థాట్ వస్తుందా అలాగేమీ కాదు థాట్ వచ్చినప్పుడే దాన్ని మనస్సు సో మనస్సు ముందు థాట్ వచ్చినప్పుడే మైండ్ వస్తుంది మైండ్ వచ్చినప్పుడే స్థాటి కాబట్టి అసలు సహజంగా సర్వజ్ఞం అది జ్ఞమై ఉండాలి జ్ఞమై ఉంటే ఇంకా అన్ని సంకల్పం చేయగలుగుతుంది ఇంద్రియము లేవు దేహం లేదు ఎలా సంకల్పిస్తుంది అనే పరోపక్షము నిలబడదు ఎందుకనేది జ్ఞము కనుక జ్ఞము అంటే సర్వజ్ఞమనే అర్థం సర్వజ్ఞ శ్లోభాలు ఇక్కడ ఆపుదాము స ఈక్షత లోకాన్ను సృజ ఇది ఇక్కడ అది నేను ఊర్ నుంచి వచ్చాక కొనసాగిద్దాను ఓకే పూర్ణమిదూర్ణమి పూర్ణ పూర్ణముద్రూర్ణ